ఏంటి కాదు అవన్నీ ఏ కలిసి అవన్నీ చెప్పలేదో చూడదు చెప్పలేదు ఆవర్మో పూర్తిని కలసం చేస్తుంటే ఊళ్ళో అంతకరణ చేసుకోవాలి అంటే అంతర్కాలంలో ఉదయాలు ఉంటాయి ఉదయాలు ప్రతిని ప్రకాశా వాణిశక్త చేతి నువ్వు అంతకర పనిచేసి సూర్యరక్ష మేఘాలు వచ్చినాయి ఆత్మసత్తా చేత అంతకన్నా పనిచేస్తాయి పనిచేస్తే దాన్ని ఆలోచించినవి అంటే అంతఃకరణ గుణాలు ఏది కలిస్తే అంతఃకరణి అంతఃకరణ ఏ ఉన్నాయి అంతఃకరణ చేతున్నాయి అన్న మనసు బుద్ధి చిత్తమన్న నీటి చేత నీ స్వరూపజ్ఞానాన్ని తప్ప మేఘాలు సూర్యుని మేధంగా కప్పబడి సూర్యుని నుంచి వచ్చి సూర్యుని కప్పినవి అట్లాగే ఆత్మ చేత అందక్రమ చేత మనోబుద్ధి చెత్త అహంకారాలు అనేది ఆ వద్ద ఆ మేఘాలు ఎందుకు మీకు ఆత్మస్వరూపజ్ఞానం అందచేస్తుంది ముందు ఒక వారి ఇచ్చి కొట్టినటువంటి వచ్చినప్పుడు ఏమవుతున్నా మేఘాలన్నీ ఉంటాయి లేదా ఉన్నప్పుడు సూర్యుడు ఒక్కటేనే ఉన్నాడు లేకుండా పోయినప్పుడు సూర్యుడులో మార్పు లేదుగా అట్లాగే అంతఃకరణ తొలగించుకున్నప్పుడు సూర్యుడు ఎప్పుడు మార్పు చెప్తాడు ఎక్కడ ఉంటాడో నువ్వు కూడా ఎప్పుడు మార్పు చెప్తావు అంతఃకరణ మాలి మీరు అంతఃకరణ మాలిజాన్ని లేకుండా తీసుకోవాలి అంత కర్మాలు చేత మనస్సు మనసు చేత విషయాలకి ఈ విషయాల్లో మన అందరూ ఒక రకంగా ఉండాలి సంస్కారాలు ఇవి సంస్కారాలు ఉన్నాయి అమ్మ సంస్కారాలు బట్టి మీకు సంస్కారం ప్రకారం పెడుతుంది నువ్వు ఎట్లా మాట్లాడతావు ఆ సంస్కార ప్రభావం ఎట్లా ఉంటే అక్కడ మాట్లాడతారు ఆ సంస్కారాలు ఏడుతో ముడిపేడు ఉంటాయి అది అక్కడ చెప్పాలి ఏ గూడవాళ్ళు సంస్కారం అదే అది అక్కడ ఉంటే తెలుసున్నారు అక్కడికరంగా పనిచేసేది ఏంటి అంటే మనస్సు బుద్ధి అనేటువంటిది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలని తగి మనస్సుకి బుద్ధి కూలిసిందా మరి మనస్సు పనిచేసిందంటే ఏ గుణాలతో పనిచేస్తుంది త్రిగుణ తమస్సు రజస్సుతో పనిచే రజస్సు తమస్సుతో పనిచేసినప్పుడు ఏ లక్షణాలు వ్యవహరిస్తారో రజస్సుతో ఉండకూడదు ఇంటే రాగము దేశము తీర్ ఈ లక్షణాలని ఈ లక్షణాలతో జీవిస్తూ ఉంటారు మరి ఈ లక్షణాలతో జీవించినప్పుడు మరి ఇతరులతో అదే వ్యవహారం చే అభిమానం ఆహ్వాన ఉండగా అందరూ నీలాగానే నీ అభిరుచిలో అందాలనే చెప్పింది బలంగా నీళ్ళే పనిచేస్తాను ఇప్పుడు నీ భర్త నీ పిల్లలు నీకు అభిరుచిన అయినట్టుని ఒళ్ళు కొంచెం అందాలే మరి వాళ్ళకు అవి పెట్టగా అప్పుడు ప్రేమ ఉండదు మీద ఈర్ష రాగ లేని తెలిసింది అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉందో మరక్షల పిల్లలు ప్రశాంతంగా ఉంచుకోవాలేనా స్వార్థంతో నీ శుభం కోసం యుద్ధాలను గుర్తించుకోవాలి యుద్ధాలు శుభాన్ని హరించాలి కనుక దీనివల్ల ఏమవుతున్నావు నీకు అన్నీ అమర్చుకున్నావు పడుకుంటాను వేసి చక్కరకాలు అన్నీ వచ్చి అమర్చుకున్నాను కదా కేసులు పడుకుంటాను మరి నీకు వల్ల నిద్ర పడద్దా ఏ ప్రీతిగా మరి ఆయిల్ నిద్రపోదాం అనిపోతుంది ఏదైనా భావాలు గుర్తించుకుంటూ నీ అన్నీ వాళ్ళ మీద గుర్తినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు పిల్లలు నాకు సహకరించలేదని ఇంత బాలంగా అప్పుడు నీకు పెద్దగా ఎక్కువ ప్పుడు మీరు మొట్టమొదట స్వార్థపూరితమైన నేననేదాన్ని లేకుండా చేసుకుంటే ఆవర్నీ తొలగి అంతేనా నువ్వు ఆవరినీ తొలగించుకోవాలనుకుంటే ఏ లక్షణాల మన లక్షణ పెట్టి నియమించాల నేననే దాని నుంచి అహం అసలు ఆక చేసి సరిచూయో లేకుండా చేసుకోవాలనుకుంటా బుద్ధిమరుగులో కావాలి శబ్దకోణ సంపాదించప్పుడు నేను స్నానంలో దైన దైవాన్ని దైవాన్ని విష్ఠమైన దైవాన్ని పెట్టుకోవాలి పెట్టుకునే ఆ దైవం ఇచ్చిగా మీకు జీవించాలి మీ సంస్కారం ఎక్కువగా వ్యతిరేక సంస్కారం ఉన్నప్పుడు వ్యతిరేకంగా వస్తారు వ్యతిరేకంగా మూటలు కదా మళ్ళీ ఒక గంటలో ఏకూర సంస్కారం అప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు అనుకోరు మనసుకు ఆ మనుషులే అప్పుడే గంట కింద అట్టు కింద మళ్ళీ తెలుసుకుంటారు ఆ సంస్కారాలు అంటే పని చేసిన మీరు గుర్తించలేకపోతున్నారు గుర్తించాలంటే నువ్వు మనసు ఎట్లా ఉంటుంది బాగా కలిగే రూండిలోగా ఉంటుంది దాంట్లో వికారంగా మూడు విషయాలు కూడా అక్కడ చూస్తావు వికారంగా ఉన్నది ఉన్నట్టుగా చూసుకోలేదు తెలిసిన వికారంగా ఉండదు ఉన్నట్టు చూసుకోవాలని ఇప్పుడు ఇబ్బంది లేదు నువ్వు ఇవ్వడం కడితే వికారం లేని స్థితి పోవాలన్నప్పుడు ఏ లక్ష్యంలో మనం సాధన చేస్తే ఈ వికారం పోతున్నాయి అనేది మీకు కావాలి అంతేనా మనసు చంచలంగా స్థిరంగా ఉండాలన్నా బుద్ధి అనేది తెలుసుకోవాలి నిర్మలమైన మీట్లాగే అంతేనా అప్పుడు నీ ప్రతిబింబాన్ని చట్టాలు చూసుకోగలుగుతాయి వికారా వృద్ధి పరిధులు స్వాత్వ సంపన్నంగా నేనని ఆహ్వానించాను మీకు ఇష్టమైన దైవాన్ని పెట్టుకుని కర్త భోక్త దైవ పెట్టినా పని చేసే ఫలితం వచ్చింది ఇక్కడ లాభం వచ్చిందనుకోండి ఇప్పుడు పాత అలవాటు ప్రకారం గుర్తు తెచ్చుకోవాలి పాత ప్రకారం లాభం వచ్చింది సంతోషిస్తుంది నాశం వస్తే గుర్తు వస్తుంది పాత అలవాటు ఉంటే ఎప్పుడైతే దైవానికి అర్థం చేసిన లాభం జై ఇచ్చా రావాల్సి వచ్చి వచ్చిందాన్ని దాన్ని నువ్వు చేయలేదు కన్న కొత్త దాని నుంచి నువ్వు ఆనందం పంపలేదు అట్లాగే నష్టం వచ్చిందైలు ఇచ్చా రావాల్సిన అప్పుడు నువ్వు విచారించలే ఇంకా ఈ విధంగా స్వార్థపూరితమైన నేను తగ్గిపోయా ఈ భారతదేశం అన్ని ఇప్పుడు ఏమవుతుందో అవి తగ్గిన కొంది నీకు ప్రశాంతత వస్తాను ప్రశాంతత వచ్చిన పొంది దైవానికి దగ్గర అయిపోతున్నావా దగ్గర అయిన కొందే నీ సంస్కారం శరీరం వచ్చింది సంస్కారాలు మీద ఇది పతనాయ్యే వరకు ఆ సంస్కారమే రోజువారీ వచ్చి ఎవరు వచ్చి పనిచేస్తాను మన వచ్చి చేసినప్పుడు నువ్వు నేననే లేదా దయ్యం ఉండాలిగా వచ్చాడు ఆ సంస్కారం నేను మీద ప్రేరేపించాను ప్రేరేపించి అతనికి నీకున్న వ్యతిరేక సంస్కారాలతో నిన్ను అనేక రకాలుగా దోష భాషలతో మాట్లాడతాడు లేనిపోయినటువంటి సంస్కారం నువ్వు లోకలు నువ్వు ఇప్పుడు నేను బుద్ధి ప్రతి దైవం నేనైనా అహంభావంతో మనస్సుతో ఉన్నప్పుడు కదా దాన్ని బాగుట్టుకోవాలని కదా ఇప్పుడు నేను వచ్చింది అని ఎంట్లో గుర్తు తెచ్చుకుంటాం ఎవరు ఎన్ని చేస్తారంటే దానిలో నుంచి యుడుతులు కలవాలి క్షణం కూడా దానిలో ఉండలేను అనే తీవ్ర తపన కలిగినటువంటి వాడే చేస్తాడు నీటిలో నుంచి చేప గొగ్గు పడితే వీటిలో ఉన్నంతకాలం అవునొచ్చిన కాలంలో అయితే మీతో ఎవరో చేయకుండా తెలిసింది బయట పెట్టకుండా తెలిసింది అట్లాగే మీరు కూడా అక్కడ తపన పడాలి అక్కడ తపన పడ్డప్పుడే మీరు దాన్ని సాధించగలుగుతారు తపన లేకుండా ఉండాలన్న పాతలో ఉంటే సుఖం వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో వెళ్ళిపోతారు మళ్ళీ కష్టమొచ్చి కూడా దగ్గర పోతారు ఫోటోలు అయిన తిరుగుతుంటారు అదే దీ ప్రవేశ అందరికీ కనపడదు కనుక డోలా అప్పుడు దుద్దు పరిధిలోకి రాలేదు మనస్సే బలంగా పనిచేస్తారు ఎప్పుడో ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటామంటారు తప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు అది వచ్చేసింది నేను ఆ సంస్కారం ప్రేరేపింది ఆ పంచాన్ని ఆ ఏదో వ్యవహరించారు నేను లేనుగా దైవం కదా అని వెంటనే దైవాన్ని గుర్తు తెచ్చుకుని అట్లా మాట్లాడించారంటే దైవించే ప్రకారం అట్లా పెద్ద వ్యవహరించాడు అని ఎట్లా ఉండాలి అప్పుడు లోపలే ఉంటాయి దైవం కట్టుకే పెట్టుకుని లో హనముగము ఈ మూడు లక్ష ఎప్పుడు వరకు ఈ మూడు లక్ష గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళు నిమేత వ్యవహరించిన వారిపోయంలో ఓర్పులో ఉంటాను కోర్పులో ఉన్నప్పుడు మీ దైవభావంలో ఉండి నా సంస్కారంగా తన పేరు ఎంతో అటు చేస్తున్నాడు నేను లోపల చేయాలే చేసినప్పుడు నాలో గ మనస్సును క్షీణిప చేయడానికి ఉత్సాహం కలిగిన అన్న మేలు చేస్తున్నాడు అనే భావన వస్తా లేదా అప్పుడేమైంది ఈశ్వరాగ దేశాలు పోయేది ఆ స్థానం చూసేలా దాన్ని క్షీణింప చెయ్యాలి క్షీణింప చేసినప్పుడు ప్రేమ పెరిగిపోంది తీసు రాగ దోషాలు పొలికొంది దైవానికి దగ్గర అయిపోతాం కానీ దైవానికి దగ్గర అయిపోయినా కూడా నీళ్ళు అనేది కలిగిపోయినా నీళ్ళకి సంబంధించిన రాగదోష విషయాలన్నీ ఓర్పు సరణం చాలా బాగుంటుంది అలా ఎన్నైపోయి సంసారంలో ఉంటున్నాం ఇప్పుడు భర్తకైనా పిల్లలకి ఎత్త చెప్పింది మీకు అర్థమవుతాయి ప్రేమగా చేస్తా ఇప్పుడు ప్రేమగా అక్కడ దైవ దైవీ భావన ఇటువరకు వాళ్ళు ఇచ్చలేకుండా నీ ఇచ్చిన ప్రేమ ఇచ్చావు ఇదేం చేస్తావు వాళ్ళ ఇచ్చ కోసం నీకు ఏది బాగుంటుంది అనేది వాళ్ళకు కావలసిన అది చేసినప్పుడు వాళ్ళు నీ మీద ఎక్కడ ఉంటారు లోపడు ఇదంతా నీలోనే ఉందా అప్పుడు వాళ్ళ మీద ఆపాదించావు ఇప్పుడు ఏం చేశావు ఎన్ని లోపాలన్నీ నాలో ఉన్నాయి నా బాగా అట్లా వచ్చింది ఇప్పుడు ఆ లోపం నాకు నాకు తెలిసింది కదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటో తెలుసుకున్నా వాళ్ళు ఇచ్చే ప్రయత్నాలు మా చేసినప్పుడు ప్రేమగా ఉండమన్నా వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి వచ్చింది సహజంగా వచ్చింది ఎందుకు వచ్చింది ఆహం నీ ఆహం లేకుండా ఉంటే వాళ్ళు ఉద్ధరించబడ్డావు నువ్వు ఉద్దరించబడ్డావు వాళ్ళు అర్థమవుతావు ఇప్పుడు ఏమవుతున్నావు అక్కడికి ఏ బోర్డు కాపము దొరికినా ప్రశాంతంగా చెప్తున్నావు హాయిగా నిద్రపోతున్నావు ఏమైనా ఉందా అదివర కోట్ల లక్షలుండి అన్ని పెట్టుకున్న నిద్రపోలేదు ఉండదాంట్లో చెప్ప అందరికీ అదృష్టంగా వండుతున్నావు అందరూ సుస్థంగా కొనుక్కున్నాను అందరూ సంతోషంగా ఉంచా ఇప్పుడు హాయిగా నిద్రపోయావా లేదా మరి ఆ వస్తువులు సుఖం ఉందని ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే వస్తువులు సుగమిస్తాయా అవి పదార్థాలు నువ్వు భావం చేసేవాళ్ళు సుఖమిస్తా భావం చేస్తే మరి సుభం అవ్వటం లేదుగా ఎందు ఎట్లా అంటే ఈ రోజుతో వస్తువు వ్యామోహం పెడతారు వస్తువులు ఆనందం ఉంటాయి ఒక వస్తువు పంటున్నారు మళ్ళీ కొత్త సరఫరాలు వచ్చేసి కొత్త రకం రావట్లే మళ్ళీ దా దీని మూల భారేస్తున్నారు దాన్ని మూడు మళ్ళీ వస్తువు ఎప్పుడు మార్పు చెందుకున్నా ఉందా సుఖంగా వస్తాను దుఃఖం ఇస్తాను మీ భావనే మళ్ళీ కొత్తగా ఉంటున్నాం మళ్ళీ భారత్ ఎక్కడెక్కడ ఉందో వస్తువు మామూలుగానే ఉందో మరి సుఖ దుఃఖాలైన పాలు చేసి వస్తువులు ఇది మీరు గుర్తించలేదుగా ఈ ప్రజోడ మమలు పద్ధతిలో ప్రాపంచిక విషయాల ఆకర్షణ వస్తువు చేస్త ఆకర్షించబడి ఆర్థికంగా లోందా లేకపోయినా అప్పులు బప్పులు లోండే తెచ్చుకొని తెచ్చుకొని నానా అదే సాధ్య సమానాన్ని ముందు పరిచి ఉన్నాడు అట్లా ఆనందం లేదని నీకు తెలిసి మనం చేస్తున్న సూర్తితో ఏ సంప్రాప్తి తృప్తి పెడతా ఉండాలంటే ఇప్పుడు మీరు ఏ దైని లక్ష్యం పెట్టుకుని పెట్టే ఆనందంగా పొందుతారు ఆత్మ లక్ష్యం నేను దైవీ భావన ముందు నేను చెప్పింది దయ కర్త భోక్త దైవం కదా దయవించిన ప్రకారం ఇక్కడ తిట్టబడిలో ఉండాలి తిట్టాడు వాడే వచ్చి రెండు కేటలు వచ్చినా పొగిడాడు ఆ పొగబాడే ఉండాల్సింది దయ ఇచ్చే ప్రకారం పొగిడే అన్నప్పుడు నువ్వు రూపీ సమానంగా చూసుకోగలిగా అప్పుడు నీకు ప్రశాంతత అనేది రాటలా ఏదొచ్చినా దయ్యం ఇచ్చే ప్రకారం వస్తుంది నువ్వు సంబంధం లేకుండానే నేను అన్నప్పుడు నీకు బాధలు ఇప్పుడు కర్త భోక్త దైవంగా జీవితున్నారు దైవించకారం ఏదో వస్తే అది అనుభవిస్తున్నాం నాదేము అన్నప్పుడు సుఖం వచ్చినా ఇదే వాళ్ళ దుఃఖం వచ్చినవల ఎటువంటి పరిస్థితుల్లోనూ దైవానికి ఆధారపడి దైవానికి దగ్గర కవుటలా ఇక్కడ వచ్చి జీవించేసరికి ఏమవుతున్నావు దైవం బలపడతలా నీలో స్వార్థపూరితులై నేను మనస్సు బలహీనపడి అవి బలహీనపడిపోయి ఈ బలపడి ఇది దైవము భావన అనేది సహజమైంది అనుకో అవుద్ది కదా కొన్నాళ్ళు మీరు వంటలు చేస్తున్నారు మరి అన్ని మాటలు మాట్లాడుతూ అటు చేస్తే చేస్తే చేతులు లేస్తున్నారా ఏమైనా తేడా వస్తానా ఎందుకు అనుభవం వచ్చింది నృత్యంతో మాట్లాడినా నీ లక్షలు దాని మీద పనిచేస్తావు చేయబట్టేగా తేడా లేకుండా ఉంది అది కొత్తలో ఎట్లా చేయగలుగుతావా తేడా రాదు మాట్లాడుతా వేస్తే ఒక సాధనలో అనుభవం సహజంలోకి వెళ్ళినప్పుడు ఆ సహజ స్థితిలో ఉంటే ఏ ఆ చైతన్యం అలా తెలియ ఎట్లా ఏది ఇంద్రియాలకి అట్లాగే ఎటువంటి తేడా లేకుండా ఎట్లా పోలై ఉన్నాయో అట్లాగే విషయ కర్మలతో దయ సంబంధంగా దైవంలో సహజమై ఉండి ఆ భావంలో ఉండి సంసారము సమాజంలో వ్యక్తులతో జీవించినప్పుడు వాళ్ళ చేత వచ్చినటువంటి దాన్ని బట్టి మీరు దేనికి దగ్గర అవుతున్నారు వాళ్ళతో వాళ్ళు వచ్చేగా మిమ్మల్ని దైవం దగ్గరలో చేర్చగ లేకపోతే ఇప్పుడు దాని నుంచి ఆనందం పొందుతున్నారు కదా ఇప్పుడు ఆనందం ఎవరి వాళ్ళు వచ్చింది వాళ్ళందరి వాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ద్వారా నువ్వు ఆనందం పొందినప్పుడు వాళ్ళ మీద నీకేం ఏర్పడింది ఇప్పుడు ఇటువరకు ఈ రాగద్వేషాలపై ఇప్పుడు ఆ స్థానంలో నేను నువ్వేపు రేస్తున్నా ప్రేమగా ఉండప్పుడు అందరూ సంతోషంగా అందరూ ఆనందంగా ఉండగలరు ఈ విధంగా మొట్టమొదట మనం దైవార్పణ భావంలో ఉండి స్వార్థపూరితమైన నేర్ని హరింపు చేసుకోవాలి మనస్సును బలహీనపరచాలి బుద్ధి బలం పెంచుకోవాలి బుద్ధి బలం పెంచుకుని అప్పుడు బుద్ధి అధిష్టానంగా ఉండి మనస్సుని ఆదేశిస్తున్నారు మనిషికి మనస్సు దుర్తిగా కనికరంగా పనిచేస్తుంది అప్పుడు దైవీభావంలో దైవానందాన్ని దైవానుభవం పొందుతారు కదా ఆఖరికి సహజం ఎవరు దైవంలో భావం చేసుకుంటూ చేసి చేసి భావన అభావం అవటం వేరు నువ్వు వేరుగా లేనప్పుడు నువ్వు కన్నాళ్ళు ఉండేసరికి దైవీభావం అభావం నువ్వు లేవు దైవం ఒక్కటే ఉంది అనేది ఎప్పుడైతే మీరు అనుభవంలోకి వచ్చారో అక్కడ నువ్వు ఆనందాన్ని పద్పు వల్ల పొందేసావుగా పొందాల్సిందే లేదుగా అప్పుడు నువ్వు మళ్ళీ కోరిక కలుగుద్దుగా నువ్వు ఇష్టమైన పోదే పదే తిన్నావు తర్వాత ఏమవుతుంది అయష్టం అయింది మళ్ళీ కొత్త కోరిక అవిడిచుకెలుగుతుందా అట్లాగే దైవీ స్థితిని అనుభవించి అనుభవించగా అనుభవం అయిపోయింది అనుభవించేషం అప్పుడేమవుతుంది కొత్తదానికి ప్రేరణ కలుగుతా ఆ ప్రేరణ ఏది కలుగుతుంది ఆ దైవమే నేనవ్వాలి అనేటువంటిది ఆ దయము నేను అవ్వాలని కలిగినప్పుడు నీ శరీర ధర్మం అంతా చెప్తాను ఇప్పుడు శరీర ధర్మేగా బుద్ధిపరువు కూడా మరి దైవము నువ్వే దయము నువ్వే ఉండవు కానీ ఈ ఆవు నుంచి అని తెలుసుకోలేకపోతున్నావు ఇప్పుడు నిన్ను ఆ దయము నువ్వు అవ్వాలి అన్నప్పుడు నిన్ను నీ శరీర ధర్మా నాకు వివరించి చెప్పాలి చెప్పినప్పుడు ఇది ఈ నువ్వని నేను ధనం చేయాలా అప్పుడు నీకు ఎత్తి సందేహం లేదు నేను దయ్యం అనేది అంతేనా అప్పుడు నీకు ఈ శరీర ధర్మాన్ని చెబుతున్నావు ఏం చెబుతున్నావు శైలులే వివరంగా చెప్పడానికి ఇంకా పాయింట్ చెబుతున్నావు నువ్వు బాల్యంలో ఉన్నావా బాల్యంలో ఫుడ్లో తీసుకున్నావు కౌమార్దశలో ఫుడ్లో తీసుకున్నా యవనంలో తీసుకున్నావు ఊహాబ్లో చూస్తున్నావా ఈ నాలుగు ఫోటోలు చూపించాడు ఊదాబ్ అక్కడ ఈ నాలుగు ఫోటోలు లేదేనని చదువుతున్నావా లేదంటే నేను కాదు ఆ గుడి అక్కడ లేవు కాదు మారి లేది మారింది ఏం మారింది శరీర ధర్మంగా లేదని నాలుగో అవసరంలో శరీర ప్రజామో చెందింది కాదు నువ్వు మార్చలేదుగా అర్థమవుతుందా నువ్వు మారనాగా శరీరం మారతావు అంతేనా ఈ శరీర ధర్మ ఆవరణ చేత నిన్ను మర్చిపోయావు కదా ఈ ఆవరణను తొలగించాలి కదా తెలుగు ఇప్పుడు నేనేం ఆవరణ చెప్తా శరీరం నువ్వు కాదు అని నువ్వే చెబుతావు కానీ శరీర ధర్మంలోనే ఉంటారు నా కాదు నా చెయ్యి నా ముక్కు నా పెన్ను నువ్వు వీటికి వేరుగా చెబుతున్నావా లేదా మరి ఆ దాంట్లో తాదాపించేది వ్యవహరించ శరీర ధర్మైన అర్థం పొందుతున్నావా ఇప్పుడు వీటి కనుక ఇప్పుడు ఇవన్నీ నువ్వేలుగా ఉండి సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో ఆ ప్రకాశానికి ఆవరణం వచ్చింది కదా ఇప్పుడు ఆభరణం తొలగించుకుంటే స్వప్రకాశంగా సూర్యుడు ఎవరైతున్నా అదే నేననేది మీ కనుషులు వస్తుంది అంతేనా ఇప్పుడు నువ్వు ఆత్మ అంటారు కొంతమంది సాంప్రదాయం కొంతమంది చైతన్యం అంటారు నువ్వు చైతన్య స్వరూపాలు శరీరం ఆ చైతన్య స్వరూప అనుభవాలు కలిమి అందుకై వచ్చింది ఇప్పుడు దానికే వినియోగించరీరాన్ని అని ఇప్పుడు ఆత్మనే జ్ఞానం నీకు కలిగింది కదా దృఢపడేదిగా ఉష్ణించేగా నీ ఆధార వాడు ప్రకారం దయవే గుర్తు వస్తుంది దైవంలో మమే ఎండవ భావన నిద్రలోంచి బయటికి రావాలి దైవ భావే వస్తుందిగా గురు నువ్వే చేయాలి నేను ఆత్మను కదా అనేది గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకుని మళ్ళీ నిద్ర అవసరం వరకు ఆత్మని ఆత్మనే భావాన్ని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడు దైవ భావం వస్తుందిగా కాపు సహజమై ఉంటుంది అందుకని ఈ దైవీభావాన్ని నుంచి వేరవ్వాలన్నప్పుడు నేను ఆత్మనే ఆత్మనే అనేటువంటిది ఎప్పుడు ప్రతి విషయంలో ప్రతి కర్మలోనూ గుర్తు తెలుసుకోవాలి ఇది ధ్యానం అంటే మొట్టమొదటి కదా మీరు నిద్రలో నుంచి మళ్ళీ నిద్రలో పేరు వరకు దైవీభావంలో ఉంటే వేరవ్వాలనుక ఆత్మనే శరీరం ఆత్మానుభావం తెలుసుకున్నది ఒక పనిముట్టు అనేది మీకు భావన చేసి ఆ భావనతో దగ్గర నుంచి మళ్ళీ నిద్రలో తెలియవరకు ఇవాడల్లా నేను ఆత్మభావంలో ఉన్నాను దైవ భావంలో ఉన్నాను ఎంతకాలం ఆత్మభావలో ఉన్నానో ఎంతకాలం దైవభావం అని ఇప్పుడు టేళీ చేసుకోవాలి ఇక్కడ చేస్తూ చేస్తూ ఉంటే అవుతుంది కొన్నాళ్ళ తగ్గే అవుతుంది టాలీ చేసి ఉన్నప్పుడు దైవ భావన బలహీనపడిపోతా ఆత్మభావం బలపడతానా లేదా అంటే దైవీభావన బలహీనపడి ఆత్మభావన బలపడ్డకుండా ఉంటున్నాము ఆత్మలో స్థిరపడక ఆత్మలో స్థిరపడ్డప్పుడు మీకు సంసారంలో సమాజంలో జీవించటం ఆత్మభావంలో జీవిస్తాం ఆత్మభావంలో విత్యాసం చేస్తాం అంతేనా ఆత్మభావన స్థిరమైనప్పుడు ఆత్మభావనతోనే వచ్చిన విషయకరణం ఈ చేయడం చేస్తాం స్కారాలు ఉన్నాయి కదా ఇది శరీరం చేసిన సంస్కారాలు ఏ కయా ఏ సంస్కారం ఏ చెప్తున్నానో ఎక్కువ వస్తున్నాడు ఆ విధంగా ప్రేరేపిస్తాను అది శరీర ధర్మం నాకు లేదు కదా దాన్ని నువ్వు పట్టించుకున్న సంసారంలో గృహిణిగా ఉన్నావు శరీరం నువ్వు కానవు గ్రహుల కాదు ఆత్మ కదా మరి శరీరం సంస్కారం రద్దు చేసుకోవాలంటే మరి జన్మ లేకుండా చేసుకోవాలంటే సంస్కారం కూడా ఇప్పుడు ఆత్మభావంలో ఉండి నువ్వు భర్తకు సఫర్యాలు చేస్తున్నావు శరీరానుసారంగా సభర్యాలు చేయాల ఆయన కోరిక కలిగిందిగా ఆ కోరిక తీర్చాలని కోరికి తేల్చాలంటూ నువ్వు ఆ కోరిక తీర్చడానికి నువ్వు సంభోగించవు సంభోగించినప్పుడు నువ్వు అడ్డకం ఉండాలా లేదా ఆయన ఆ సుఖాన్ని అనుభవించాడు కదమ్మా నీ ద్వారా ఆ సంస్కారం ఉందా లేదమ్మా సంస్కారాన్ని రద్దు చేసుకోవాలని నిర్లక్షణాల నుండి చేశావు నువ్వు దాన్ని కదా స్పందించాల స్పందించినప్పుడు ఏమైంది ఆ సంస్కారం రద్దయిందా కొత్త ఏర్పాటుకుండా పోయిందా అట్లాగే పిల్లలు ఉన్నారు ఆయాగా పనిచేస్తున్నారు ఆయాకి అలా సొంతెల్తే ఉన్న కానీ ఆయాకి మీ పిల్లలకి చెందితే బాధ లేదుగా అట్లా పిల్లల పట్ల ఆయాగా పండి భర్త ఈ విధంగా ఉంది ఇప్పుడు సంసారంలో ఉండవుగా ఈ సంసారంలో ఉండి బ్రహ్మచర్య వ్రత వహించావు లోగలాగైనా ఉండవు గృహిణిగా ఇప్పుడు ఏమయ్యావు బ్రహ్మచర్య వహించలా చేసి చెయ్యిందా చేసిందా అయ్యాక నువ్వు స్పందించలేదు నీ భర్త సంస్కారం అనుభవించి నువ్వు స్వీకరించలేదు ఇప్పుడు నీకు ఆయన ఉన్నటువంటి భార్య భర్తలు అనే సంస్కారం రద్దయిపోయినా మళ్ళీ జగన్ లేకుండా పోటాల ఈ విధంగా మీరు జీవించినప్పుడు ఏమవుతుంది ఇట్లా జీవించక జీవించక ఆత్మగా బలపడిపోతున్నారు లేదా మీ పేరుతో నిన్ను గుర్తు చేసుకొని పలాను భార్యని పేరుతో వ్యవహారం చేయటం లేదా గృహ కార్యక్రమం సహజంగా చేస్తానో లేదు అట్లాగే ఆత్మలు నువ్వు ఎప్పుడైతే సహజమై ఉన్నావో రెండో భావన లేదుగా ఇప్పుడు ఆత్మభావనే సహజమై ఉన్నదా ఇప్పుడు ఏ జ్ఞానం వచ్చింది శరీరం దైవీ భావన పోయి ఏ ఏ భావన వచ్చింది దైవీ భావన సహజమలా సహజమైనప్పుడు ఏ ఏ క్రియ ఏ దృష్టి వచ్చింది ఆత్మ దృష్టి వచ్చిందా లేదా దైవీభావన దృష్టి పోయేదా లేదా ఆత్మభావన దృష్టి వచ్చిందా వచ్చినప్పుడు ఇప్పుడు ఆత్మభావన దృష్టిలో చూస్తున్నాం అన్నింటినీ ఇప్పుడు అన్ని ఆత్మభావలో దృష్టి చూసినప్పుడు అన్నిటిలో ఆత్మనే చూస్తారా నువ్వు ఆ కళ్ళతో తీసేసావు నేను కనపడను వాళ్ళందరికీ దృష్టి బాగుందో ఉండాలంటే నీవు లేవంటావు అంతేనా నీకు ఉండాలని దృష్టి చేయాలన్నప్పుడు నీ కలిగిం ఏదో చూసి దానికి అర్థాలు వేస్తే అప్పుడు ఓ ఉంటాడని ఒప్పుకున్నా అంతేనా అట్లాగే ఇప్పుడు శరీర ధర్మైన ఆవరణ తొలగిపోయాయి ఖమోగుణ రచిపోయింది రజోగుణం పోయింది షత్సంపన్న ఇప్పుడు అంతఃకరణ ఆవరణ ఏమైంది ఆ మేఘాలు గాలి కొత్త ఎక్కడ ఇప్పుడు సూర్యుడు ఏ విధంగా అట్లా ఆత్మగా ప్రకాశిస్తా ఆ సూర్య ప్రకాశించేటానికి నువ్వు ఎప్పుడైతే ఆత్మగా ప్రకాశించావో ఈ ఆత్మప్రకాశమేగా స్థవర జన్మ అంతర్జు వ్యాధించి వ్యవహారం చేసేది అంతేనా అప్పుడు అందరిలోనూ నిన్ను దర్శించమానుభేదం ఉంటావు కాబట్టి అందులో కూర్చోండి ఈ ఆత్మ అనేది అంతటా ఉండదు అందుకు అనేది మీకు అనుభవంలోకి వచ్చింది కదా అక్కడ మేధావనం తొలగిపోయింది ఆత్మలా మేఘా ప్రవేశించి దాన్ని అవగాహన చేసుకుని సాధన చేసి అది పొందడానికి మీకు అర్హత వస్తుంది లేకపోతే ఎప్పుడు వచ్చి అడ్డం కూర్చుంటున్నాయిగా గాయకి మేఘం చుట్టుకుపోయిన ఇంకో మేఘం వచ్చి వస్తాయి పొద్దున్న నుంచి ఇవాళ మనకి ఎండ అట్లా ఉంటాయి ఆ గుణాల్లో రెండు గుణాల్లో అదే శత గుణాలు ఏమొస్తే కషేపు ఎండ వస్తుంది మేఘంగా అమ్ముకుంటున్నాం అప్పుడేమో కారు మేఘాలతో ఉంటాం తమస్ రాజస్తో కూదుడు ఇప్పుడు ఇక మేఘాలు పాల్చడా గాయకు వచ్చినప్పుడు కొంచెం కసేపు కనపడటం కషంగా అట్లా తేడా రావట్లా దాన్ని బలహీన అప్పుడు సూర్యుడు ఎప్పుడైతే ఈ గాలితో కూడా లేకుండా పోయాడు సప్రకాశంగా నిలుస్తున్నాడా అట్లాగే ఈ ఆవరణ దోషం అనేది అంతఃకరణ చతుష్ట అనేదాన్ని తమస్సు రచసుని ముందు కష్టపడి మీకు చేత కాదు మరి పిల్లలకి విద్య నేర్చుకుంటానికి స్కూల్కి కాలేజీకి ఏ వయసులో తగిన ఉపాధ్యాయులు చెబుతా అట్లా దీనికి కూడా ఇది ఏ స్టెప్ దారికి గురువులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకునే దాన్ని ఆ క్లాసు నుంచి ఓ క్లాస్కి వెళ్ళాలా అట్లా యూనివర్సిటీకి వెళ్ళాలా అట్లా మీరు కూడా అట్లా శరీర ధర్మం నుంచి ఆత్మభావంలోకి పోవాలి ఆత్మభావంలో నుంచి సమిష్టి ఆత్మ వేష్టిగా ఉంది కదా సమిష్టిగా పరమాత్మ ఉండడు కదా అప్పుడు సమిష్టి పరమాత్మ భావంలోకి వెళ్ళాలి కదా దానికి తగినటువంటి ఉపాధ్యాయుడు కావాలి హై స్కూల్ విద్యార్థి టీచరు ఇంటర్ కాలేజీకి పనికిరాడుగా కాలేజీ అయ్యేవాడు కాలేజీ ఇవ్వకగానే యూనివర్సిటీకి పనిరాడుగా అట్లయి ఇక్కడ కూడా ఆత్మానుభవం కలిగిన తర్వాత సమీష్లో పరమాత్మానుభవం కలగాలి కదా నా అనుభవం కలిగినటువంటి గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఇప్పుడు ఆత్మగా నీకు నీకు వేరు చేసి ఆత్మను ఎట్లా వేరు చేశారో నువ్వు వేష్టిగా ఆత్మగా లేవురా సమిష్టి పరమాత్మగా ఉండవు సమిష్టిగా అంటే స్థావర జంగ మాత్రమే కాదు మూడు కాలాలు మూడు అవస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి ఎన్ని నీలోనే ఉండవు వీటిలోనే ఉండవు అని అప్పుడు మీకేం చెబుతారంటే పిండా పంచీకరణ చెబుతారు అప్పుడు పరమాత్మగా ఎట్ట శరీర ధర్మంగా ఆత్మని వేరే ఎట్టా చేశావు అట్లా ఆత్మని సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మలోకి పరమాత్మలో ఇది నువ్వని మళ్ళీ సమిష్టి యొక్క పరమాత్మ యొక్క పెన్నాడు పంచీకరణ ద్వారా ఇట్లా నువ్వు వ్యాపించి ఉండవు ఈ విధంగా నీకు చెప్పి ఆ పరమాత్మ లక్ష్యంలో ఆత్మ నుంచి పరమాత్మ లక్ష్యంలో మీకు సాధన చేయమని చెప్పి ఆ సాధనలో నువ్వు చేసినటువంటి మంచి కేటలు ప్రయాణం నువ్వు సొంతంగా చేయలేవు కదా కొత్తగా మార్గం కదా ఆయన చెప్పాడు చేస్తున్నప్పుడు సరిగా చేయలేవు కదా చేయలేనప్పుడు అప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు చెప్పటం కదా ఇట్లా చేయలేదంటే ఎట్లా చేశావు ఏమిటని వివరాలు అడుగుతాడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వివరాలు అడగటంలా వివరాలు అడిగి దానిలో ఉన్నటువంటి గుణాలను గుర్తించి కదా ముందు ఇస్తుంది ఊరికేస్తున్నాడా లేకపోతే నయం అవుద్దా అట్లాగే నువ్వే విధంగా సాధన చేసినావు అని నువ్వు చెబితే ఆ ఫలితాలు చెబితే నీ స్థితి అర్థం అవుతుంది కదా మరి నీ స్థితికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏ స్థితిలో చెబితే నీకు అర్థం అవుతుంది ఆ గురువుకి అర్థం అవుతా అప్పుడు ఆ స్థితిలోకి దిగి నీ స్థితిలో దిగి మళ్ళీ నీకు స్ఫూర్తిని ఇస్తాడు ముందు మాటలతో చెబుతాడు అలవాటు అవుద్దు కదా అలవాటు అయిన కొంది ఆయన సన్నిహితం అవుతావా సన్నిహితం అయిన కొన్ని వేరుగా ఉండవుగా ఇప్పుడు నీ భర్తకు నువ్వు వేరుగా ఉంటావా మొట్టమొదటి కొత్తలో నువ్వు ఇప్పుడు ఎట్టు ఉంటావు వేరుగా ఉండలేవుగా బయటి నుంచి రాగానే మోగకాలు లక్షణాలన్నీ ఈయనెట్లున్నాడని గుర్తించగలుగుతావా మరి ఆయన కూడా నిన్ను గుర్తిస్తాడా అప్పుడు ఒకళ్ళొకళ్ళు విషయాలు వచ్చినప్పుడు సదుపాటు చేసుకుని ప్రశాంతమైన మాటలు నువ్వు చెప్పవచ్చు బయట నుంచి విషయాల్లో సమస్యలతో కొట్టుకుని వస్తాడు కదా చికాక్గా ఉంటాడుగా నువ్వు ఆయన ఒక లక్షణాలు బట్టి గుర్తించేవాళ్ళు లేదా బేటి సంఘర్షణ జరిగింది బాగోలేదని అప్పుడు నువ్వు ఆయనకి ఏ విధంగా మాట్లాడితే ప్రశాంతత వస్తుందని నువ్వు ప్రశాంతంగా మాట్లాడి ప్రశాంతత కలగజేస్తావు కదా అప్పుడు ఆయన ఆ చికాగంతో ప్రశాంతంగా ఉండవు కదా అట్లా ఉండటానికి ఏ స్థితిలో ఉంటే నువ్వు ఆయన ప్రశాంతం చేయగలిగావు ఆయన స్థితిలో నువ్వు అమేకమై ఉండకు ఆయన స్థితిలో మా మమ్మీకం కానప్పుడు ఆయన నువ్వు గుర్తించలేవుగా ఆయన ప్రశాంతత చేయలేవుగా నీ స్వభావంతో నువ్వు మాట్లాడతావు అక్కడే చికాకు పడి వచ్చి మళ్ళీ ఇక్కడ నువ్వు చికాకు పెడుతుంటే ఎట్లా ఉంటుంది అంత ఆ స్వభావం గుర్తించి ఆయనలో మామేకమై ఉన్నప్పుడు ఆ మూఘలక్షణాలు కళకలను బట్టి గుర్తించి ఆయనకి తగినట్టుగా మాట్లాడినప్పుడు ప్రశాంతత వచ్చింది కదా అప్పుడు కాక నువ్వు భార్యవు లేకపోతే పేరు భార్య నీ నుంచే సుఖం పొందలేడు అట్లాగే భర్త కూడా నిన్ను గుర్తించినప్పుడు భర్త నుంచి నువ్వు సుఖం పొందలేవు అంతేనా ఇద్దరిద్దరూ అవగాహన చేసుకుని ఇద్దరు ఒక్కటై ఉన్నప్పుడు వచ్చిన సమస్యలను గుర్తుంచుకుని ఒకరి ఒకళ్ళు సమన్వయం చేసుకున్నప్పుడు సమస్యలు పరిష్కరించబడతలా ప్రశాంతంగా ఉండాలా అట్లాగే ఈ ఆత్మ పరమాత్మ భావంలో సన్నిష్టిలోకి వెళ్ళినప్పుడు ఈ పంచీకరణ ద్వారా నువ్వు ఇట్లా ఇట్లా వ్యాపించి ఉండవు అని చెప్పి గురువు నీకు స్ఫూర్తినిచ్చి ముందు మాటలతో చెబుతావు మాటలతో చెప్పి గురువులు అమ్మటించినప్పుడు శక్తి నీకు పెరుగుతా ఉన్నా మీ ఆయన ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసి ఉద్యోగంలో వస్తున్నాడు కొంచెం లేట్ అయ్యేసరికి నువ్వు ఎట్లా ఉంటావు ఇప్పుడు స్థూలంగా కాకుండా సూక్ష్మంగా కా గుర్తించి ఎంబడేస్తున్నావా అట్లాగే శిష్యుడు కూడా గురువుని స్థూలం నుంచి శ్రేషులో మారుస్తాడు గురువే మార్చినప్పుడు ఎక్కడ మారుస్తాడో ముందు నీకు ఒక సందేహం వచ్చింది ఆ స్ఫూర్తిని వేస్తాడు అక్కడ నువ్వు లోక చదువుకున్న పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకం చదవమంటాడు ఆ పుస్తకం తీస్తావు ఇంత తీసి తెరవంగానే నీకేదో సందేహం ఉందో అదే క్లియర్గా ఉంటుందట అది పుస్తకం ఒకసారి నువ్వు చదివావు మరి ఈ భావన రాల ఇప్పుడు ఏంటి ఆ పుస్తకమే నేను లోగడి ఎన్నిసార్లు కదా మరి ఇవాళ్ళెందుకు వచ్చింది నాకు ఈతే నాకు ఇక్కడ సందేహం వచ్చింది సందేహం నివారణ మరి లోగడి ఇదే చదివాగా మరి లేదే అనేది నీకు ఏర్పడద్దా ఈ గురువు గారు స్ఫూర్తి ఆ స్ఫూర్తి ఇస్తే ఈ తెలుగు వచ్చింది ఇప్పుడు ఈ సందేహం తీరిపోయింది అనేది ఇప్పుడు గుర్తొస్తావు ఇట్లా గుర్తింపు చేస్తాడు రెమద రెమద మీరు పిల్లలకి ఆ ధ్వనితో అహం అన్నప్పుడు మీరు కూడా అహమ్ అనే ఆ ధ్వనిలో మీరు కలిపి అమ్మ అని ఎట్లా అనిపించారు ఇట్లా పుస్తకం చదవమంటాడు అప్పుడు గురువు స్ఫూర్తిరా అనేది తెలుసుకోగలిగాలి అట్లా మీరు ప్రయాణం చేసి వస్తుంటారు మీరు పుస్తకం తెచ్చి చదువుకుంటూ కూర్చుంటారు మీ పక్క సీట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు గురువు ప్రేరే చేస్తాడు సంభాషణ దిగుతాడు సంభాషణ దిగినప్పుడు ఏం చేస్తాడు అతను నీకు ఏది ఉందో నీలో ఏ లోపం ఉందో ఏ విధంగా సర్దుబాటు చేయాలో చక్కగా కళ్ళ కట్టినట్టు చెబుతాడు అప్పుడు ఏంటి అతను ఎవరు నేనెవరో పక్క సీట్లో కూర్చుని ఇవన్నీ అతనికి ఎట్లా తెలిసినట్టు చెబుతున్నాడే అనేది నీకు కలుగుద్దా ఓహో గురువు గారు ఈ వ్యక్తి ద్వారా ఈ దీన్ని తెలియజేశారు అనేది ప్రదాన్ని గురువుకి ఇట్లా స్థూలంగా కాకుండా సూక్ష్మంగా అలవాటు చేస్తాడు అప్పుడు సూక్ష్మంగా అలవాటు అయినప్పుడు స్థూలంగా గురువుని అవసరం లేదుగా నువ్వు ఎక్కడ ఉన్నా స్ఫూర్తి అంద చల్లనకితే అక్కడ ఎక్కడ ఉండరు ఇప్పుడు ఇటువరకు చెల్లె నొక్కితే విషయంగానే వినేవాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా ఎదురు బదురు మాట్లాడుకున్నట్లా పెరగలా అట్లా మీ సాధనలో గురువుని ఎమ్మడించినప్పుడు అక్కడికి పరిపూర్ణ చెందినప్పుడు గురువు మీకు ప్రత్యక్షంగా దైవంగా ఎదురుగా ఉండి చనిపిస్తున్నాడు ఆయనే అనేది దృఢపడి అప్పుడు నువ్వేమవుతున్నావా బలహీన పడిపోతున్నావా గురువు నీలో బలపడుతున్నాడా ఆయన సత్తాయక నీ సత్తా బంద్ చేయటం లేదని నీకు తెలిసింది కదా అప్పుడు నువ్వు ఏమయ్యావు గురువులో మమేకమైపోయావా నువ్వు లేవునప్పుడు గురువే కదా ఇప్పుడు బాధ్యత ఎవడదు తెలిసినా ఇప్పుడు నీకు సీరియస్గా ఉందమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఇట్లా సీరియస్గా ఉందా ఆయన తెలుసు కదా నీకు తెలియదు కదా మీరు వెంటనే మీరు ఇక్కడ బెడ్డ మీద చేయాలి ఉంటేనే పని సులువుగా ఉంటుంది మీరు సుఖంగా పడతారని చెబుతారు కొంతమంది ఏం చేస్తారంటే ఏమైనా మేము రాలేదు ఇప్పుడు రావడానికి వీలు కాదు రేపు పోస్తామండి అని వెళ్ళిపోతాను తెలిసిందా మరి అది సర్దుకుని వచ్చేసరికి ఈ రోగం మరి ఆయన ఇప్పుడు చెప్పగానే చేస్తే సులువు కదా ఆయనకి సులువు నీకు సులువు కదా ఎప్పుడో రోజు తెలిసినాక వచ్చే మరి ఆయన కష్టపడాలి అది సక్సెస్ అవుద్ది చెప్పలేడు కదా ఆయన చెప్పింది ఎప్పుడు వెళ్ళేది అని అంటునే దాన్ని త్యాగం నుంచి త్యాగం చేసే బెడ్ మేజ్ చేసావు తేరావు కదా బెడ్ మీద తీసుకున్నాడుగా బాధ్యత ఎవరిదైంది చెప్పాలి మీరు మీ అర్థమైంది లేని నా గట్ట అప్పుడు బాధ్యత అయిపోయిందా నువ్వల ఏం చేస్తున్నావు నీ బాధలకు నివారణ చేస్తున్నాడు ముందు పెద్ద బాధలు తగ్గడానికే ఇంజక్షన్ మత్తు ముందే ఇస్తున్నాడు హాయిగా మంచం మీద ఆ బెడ్ మీద పడుకున్నావు నీకోసం భార్య దగ్గరికి వెళ్ళినా కూడా నిన్నే చూసుకుంటున్నాడు నిన్నే భావం చేస్తున్నాడు నువ్వే పని చేస్తున్నావు వంశాలు బిగు వచ్చి చేస్తున్నాడు అదే కొంచెం రిలీఫ్ అయ్యి పగ వచ్చింది అనప్పుడు అక్కడ కాంపౌండర్లో నర్సులు ఫోన్ చేసే అడుగుతాం ఈఎంఐ రిలీవ్ అయిన పోయి ఆయన ఇప్పుడు గురువు కూడా సర్వాడైనా గురువు ఆ విధంగా డాక్టర్ ఏ విధంగా ఉన్నాడో గురువు కూడా మరిక మీరు కనీసం తమస్సు రసేసం దాటి దైవీభావంలో ఉండి మీ పిల్లల్ని మీ భర్తలని ఇరుగు వాళ్ళని చక్కగా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవేస్తున్నారా అది అంటూ ఆలోచించుకోండి అన్యోన్యంగా కలిసిమెలిసి జీవినప్పుడు కష్టాలు వాళ్ళు కూడా మేము భాగస్వాములు మీరు వెళ్ళి వాళ్ళ కష్టాల భాగస్వామ్యం అవటలా అప్పుడు కష్టాలు అయిపోతున్నా అదే తమస్సు రజస్లో ఉన్నప్పుడు ఆడి కట్టే రాగా అడు జరిగితే బాగుంటుంది నీ సంతోషిస్తే కూర్చుంటా మళ్ళీ నీకు వచ్చినప్పుడు ఆడ ఇదంతా భావంలోనే కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు మీరు ముందు దైవీభావంలో తమస్సు రజసుతో స్వార్థపూరితమైన నేను రాగద్వేషాలన్నీ లేకుండా చేసుకోవాలన్నప్పుడు దైవాన్ని లక్ష్యంలో పెట్టుకుని దైవీ భవంలో ఉండి దైవానికి దగ్గరయ్యి దైవీస్థుతులు లయమై ఉన్నప్పుడు ఆ దైవానందాన్ని నిరంతరం ఆనందం అనుభవిస్తున్నప్పుడు కరిపోనాలు చెందారు కదా దైవంలో ఇప్పుడు ఆ దైవమే నేనవ్వాలనేటువంటిది మీకు తర్వాత స్టెప్ వస్తుంది తెలివి పెరుగుద్ది ఆ దైవం నేనవ్వాలన్నప్పుడు ఈ శరీర ధర్మాన్ని వివరించి నువ్వే దయ్యం ఉండవురా నువ్వు దైవం కాకుండా ఈ ఆవరణ దోషం చేత నువ్వు అట్లా కనపడ్డావని ఆవరణ దోషాన్ని చెప్పి నీ స్వరూపాన్ని చెప్పి ఈ విధంగా జీవించినప్పుడు ఆత్మాను వచ్చినప్పుడు అందరిలోనూ నేను అర్థంలో ప్రతిబింబించినట్టు అందరిలోనూ దర్శించుకున్నప్పుడు నీకు ఆత్మాను వచ్చినట్టు గుర్తు ఈ ఆత్మే కదా అందుట్లో ఉంది నువ్వు ఆత్మలో సహజంగా ఇప్పుడు స్త్రీగా నీ పేరుగా గృహిణిగా నీ గుర్తు లేకుండా ఎట్లా సహజంగా వ్యవహారం చేస్తున్నామో గృహస్థ ధర్మో అట్లా ఆత్మగా అట్లా అయిపోవాలి మీరు అయినప్పుడు ఆ దృష్టి వచ్చిందిగా ఇప్పుడు శరీరధర్మం కనపడదుగా అందరినీ నిన్నే దర్శించుకుంటూ అర్థం దగ్గరికి వెళ్తే ప్రతి బిమ్మని ఎట్లా చూసుకున్నామో అందరిలో నిన్ను నీ కణ్యంగా ఎవరు ఉండరుగా అప్పుడు నిన్ను ప్రేమించుకున్నట్టు పెరుగు వాళ్ళని ఈ జన్మ కొడితే ఈ జన్మ చూపిస్తావు అంటే ఈ అర్థం లేట్టు కొట్టుకుంటే నువ్వే కాదు రెండో అట్లా బిమ్మ ప్రతిబింబ జ్ఞానాన్ని కలిగిస్తారు బిమ్మ జ్ఞానం నుంచి నీ జ్ఞానం నువ్వే ఆ బిమ్మ బెమ్మానికి నీకు భేదం లేదని నీకు ముందుగా అర్థం చేసుకోలేవు కదా అందుకని ఆ దర్పణం ద్వారా దర్పణం అంటే నేను చూసుకో అట్లాగే నీకు దర్పణం ఏమైంది సంసారము సమాజము ఇది దర్పణం ఆ ధర్మంలో నువ్వు దర్శించుకుంటా అప్పుడు అవి కనపడవుగా నీకు అక్కడే నువ్వే కనపడతావు అర్థంలో ఎట్లా కనపడ్డావో అక్కడ కూడా అందరిలో నేనే దర్శించుకుంటా అప్పుడు నీకు అన్నింటి ఎవరు నిన్ను ప్రేమించుకున్నట్టు మీ తిరుగు ప్రేమించు ఈ చేప ఈ చేప చూపించు అని బైబుల్ వాక్యం చెబుతా తెలిసినా ఇప్పుడు మన కార్యక్రమం ఇక్కడ పెడితే అక్కడ కార్యక్రమం మన కోసం ఆ చేశాను స్వామి అక్కడికి వెళ్దాం కదండి తప్పుగా ఉంటుంది అది సభా సంప్రదాయాన్ని కాపాడాలి కదా ఇది ఎట్లా ఉంటుంది లేదు సభా అక్కడ పెడితే ఇక్కడ మనం పెట్టుకుంటే ఏమైంది మంది కదా అదే తప్పు ఒక సంప్రదాయానికి ఇక్కడికి వచ్చాం గౌరవించాలా లేదా దాన్ని గౌరవించకండి ఇక్కడ మనం తెచ్చేసి కూర్చుంటే ఏమైంది ఇది జ్ఞానమా అది చెబితే అర్థం చేసుకోరు మీరు అక్కడ చెబుతారు టైం అవుతారని మనం మీరు ఎప్పుడైనా సరే ఆ సాంప్రదాయం ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ వినండి అది అయిపోయిన తర్వాత మనం అంతా సభ చూసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది సభ మర్యాదను గౌరవించిన లేకపోతే ఇప్పుడు మేము ఏ గుణంలో ఉండాలి మనం అది మీకు అర్థం అంటుంది చెబుతున్నప్పుడు ఇక్కడికే కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయిపోయింది ఇట్లా కూర్చుని గంటల తరబడి చెప్పుకున్నా ఇక్కడే కూర్చుంటారు నేను ఇక్కడే కూర్చుంటాను నేను కదలే అజయ్ నీకు ఇంకా చెప్పేది పెడితే సంతోష మా గురు ఇది స్టాప్ చేయట్లేదు నాకు చూపించ